గ్రహ్య మూఢ సంసార పోషమూలక్ష అనర్థమూలక్ష్య మూలక్ష ఈ మూఢులైన్రహాన్యగ్ర మురాగ్రహాలైనటువంటి వాళ్ళు సంసార పోషకా వాళ్ళు సంసారాన్ని పోషిస్తారు ఎందుకంటే వాళ్ళు నిరాధారంగా ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆధారాన్ని కలిగి లేదు నేత్య అనర్థ మూలస్య మూలఛేద కృతోబుధై పండితులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు అనర్థాలన్నిటికీ మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని ఛేదించాలి అని చెప్పేసి అప్పుడు ప్రయత్నం చేస్తారు కాబట్టి నిరాధార్య మూఢ సంసార పోషకా అనర్థ మూలస్ మూల ఛేద కృద్రోధై ఇక్కడ బుధశ్దం వాటిలో ఉద్దేశం ఏంటంటే బుధుడు అంటే కేవలం పండితుడని కాదు ఎవరైతే ప్రజ్ఞ కలిగిన వాడు అతడు బుధుడు అని శబ్దానికి అర్థం అది అంటే ఎవరైతే మామూలుగా కేవలం జ్ఞానానికి మాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆ మూలతత్వం అయితే మొగ చూపుతాడో అతడు బుధుడు ఇటువంటి అనర్థములకు మూలమైనటువంటి మూల ఛేదాన్ని చేసి వాళ్ళు మూలం నుంచి దూరం అవుతారు ఈ సంసారం నుంచి దూరం అవుతారు వీళ్ళకి నాది పవి అనేటువంటి భావం ఉండదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నిరాధారమైన స్థితిలో ఉండి గ్రహించేటువంటి విషయంలో ఆగ్రహ వ్యగ్రహ కోపాధికారుతో కూర్చున్న వాళ్ళు అయింది మూఢ సంసార పోషకా అంటే ఎవరైతే ఎమోషనల్ గా వ్యవహరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ సంసారాన్ని మళ్లీ జన్మజరాదు కానీ అనుభవిస్తూనే ఉంటారు అని ప్రతిపాదన చేస్తున్నాడమ్మాశ్చిత్య సర్వదా శాంతి మారక మూఢో ముఠుడైన వాడికి నశాంతిం లభతే శాంతి అనేది లభించదు ఎంతగా శ్రమింప చేయాలని ప్రయత్నించినప్పటికీ కోరుకున్నప్పటికీ అతడు శాంతి లభించదు వీరస్తత్వం వినిశ్చిత్య నిశ్చయంతో ధీరుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు సర్వదా శాంత మానస ఎప్పుడు కూడా శాంతమైనటువంటి మనస్ కొన్ని వింటాడు ఇక్కడ ఈ శ్లోకం ఉద్దేశం ఏమిటంటే అక్కడ మూఢుడు ఇవ్వడం వల్ల నిశ్చయం చేసుకోలేడు అందువల్ల ఎంత ప్రయత్నం చేసినా కూడా శమధమం వల్ల పొందలేదు కాబట్టి శాంతి లభించదు కానీ వీరుడైన వారు నిశ్చయం చేసుకుంటారు ధైర్యం వల్ల నిశ్చయము నిశ్చయం వల్ల ధైర్యము రెండు వస్తాయి సర్వదా శాంత మానస అంది పరిస్థితుల్లో కూడా ఒక శాంతిష్ఠుడే ఉంటాడు శాంత మనస్థుడై ఉంటాడు స్వాత్మ దర్శనం తస్య అదృష్టం అవలంబతే వీరాష్టం న పశ్యంతి పశ్యంత ఆత్మ పశ్యంతి ఆత్మానం స్వ ఆత్మనో దర్శనం తృష్టం అవలంబతే ఎవరైతే దృశ్య పదార్థాన్ని అవలంబిస్తుంటాడో అతనికి ఆత్మదర్శనం ఎక్కడిది నదృష్టం అవలంబతే అంటే ఈ కమినిపించేదే నిజం చెప్పేసి వెళ్ళేవాడు దాన్ని ఆలంబనంగా అవలంబనంగా చేసుకునేవాడు ఎవరైతే ఉంటాడో అవి ఉండేటువంటి వ్యక్తికి ఆత్మదర్శన అనేది ఎక్కడిది ఈ రాష్ట్రం నపశ్యంతి పశ్యంతి ఆత్మానం అవ్యయం ఎవరైతే దాన్ని చూడరో ఈ దృష్టి దృష్టి ఈ దృష్టి ప్రపంచాన్ని చూడరో వాళ్ళు పశ్చి ఆత్మానం అవ్యయం అవ్యయమైనటువంటి ఆత్మను చూడగలుగుతున్నారు కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరైతే ఈ సృష్టి నిజమని నమ్ముతారో ఈ సృష్టిని ఆధారంగా చేసుకుంటారో వాళ్ళకి ఆత్మదర్శన ఎక్కడ జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది ఎందుకంటే వాడు ఏదైతే నశించిపోతుందో దాని మీద దృష్టి పెట్టుకున్నారు అందువల్ల దాన్ని చూడనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు పశ్యంతి ఆత్మానో ఆ అవ్యయమైనటువంటి దాన్ని చూస్తూనే ఉంటారు వాళ్ళు వై స్వరామస్వదా సాధ కృత్రిమ త్వవిరోధో విమూఢస్ ఎవరైతే నిర్బంధంతో ప్రయత్నంతో చిత్త నిరోధాన్ని చేస్తున్నాడో అతడికి నిరోధం ఎక్కడా అంటే ప్రయత్నంతో నువ్వేం చేస్తా చిత్త నిరోధం కరగదు అని అర్థం స్వరామస్యవ ధీరస్య ఆత్మారాముడైనటువంటి ధీరుడు ఎవరైతే ఉంటాడో సర్వదా సా కృత్రిమ అతడు అకృత్రిమైనటువంటి స్వాభావికమైనటువంటి ఈ చిత్త నిరోధాన్ని పొందగలడు అసౌ అకృత్రిమ దాని అందే ఉండగలడు అయితే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే చిత్తవృత్తి నిరోధము అనేది సంప్రజ్ఞాత స్థుతికి సంబంధించినప్పుడు రూపానుగమాత్ అంటాడు రూపమున రూపము రూపము అనుసరించి ఉంటుంది అని రూపము అవునా అర్థమైంది అన్నయ్య చిత్తవృత్తి రూపము అనుసరించి అంటే జగత్తును అనుసరించి అనుకోవాలి అప్పుడు అనుకూల దృశ్యము అనుసరించా అది అందుకని అడిగా రూపానుగమాత్ రూపమున కాబట్ రూపము అని చెప్పేసి దేనికి ఉంటుంది జగత్లో రూపం కనబడేది రూపనామాలు కాబట్టి రూపానుగా మాత్రమే సూత్రం మద్దతులోనే చెప్తాడు అది సంప్రజ్ఞాత స్థితి అంటాడు ఆ సంప్రజ్ఞాత స్థితిలో ఉన్నప్పుడు రూపం అనుసరించి మాత్రమే ఉంటుంది అనే మాట చెప్తాడు అటువంటిప్పుడు ఇందాక పైన శ్లోకంలో చెప్పినట్టుగా ఎవరికి దృష్టి అవలంబతే ఆత్మరో దర్శనం దశ ఆత్మదర్శనం ఎక్కడికి అక్కడ త్రిమూర్తి శోకల్లో చెప్పాడు అదేవిధంగా ఇక్కడ కూడా నిర్బంధం కరోతి వై ఎంతో ప్రయత్న పూర్వకంగా తెచ్చుకోవాలకున్న వాడికి ఆ ప్రయత్నపూర్వకంగా చేస్తున్నప్పటికీ స్వ నిరోగ విమూఢస్య యో నిర్బంధం కరోతి వై ఇక్కడ ఏమిటంటే సవిచారవితక్క అస్మిత ఆనందంలో నాలుగు ఉన్నాయమ్మా ఈ నాలుగు స్థితులు కూడా సంప్రజ్ఞాత స్థితులు సూచిస్తాయి కాబట్టి వాటిల్లో అవి సహజంగా కలగాలి కానీ కృత్రిమైనటువంటి స్థితిలో కలగవు అని సూత్రం ఇక్కడ సహజంగా కలగాలి నువ్వు ప్రయత్నం చేసినందుకు మాత్రం నీకు ఏదో జరుగుతుందని అనుకోవడానికి ై కాబట్టి ఎవరైతే నిర్బంధం ఎవరైనా నిర్బంధం చేస్తాడో కరోవతి వై దాని ప్రయత్న పూర్వకంగా అందుకే హఠము అంటాం హఠము అంటే ప్రయత్నం అది అక్కడ హఠయోగాన్ని అభ్యాసయోగ కింద చెప్తారు అక్కడ హఠశబ్దంలో హఠబ్దం అందులో వై అనేదాన్ని ఇక్కడ హఠశబ్దాన్ని అవసరం చెప్తున్నాడు ఇక్కడ ఈ పుస్తకంలో వాస్తవానికి అది అది కాదు అర్థం ఇక్కడ చెప్పేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే యో నిర్బంధం కరోతి వై కాబట్టి ఎవరైతే ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడో నిర్బంధం ద్వారా అతని రూపమును అనుగమించకుండా ఉండడం వల్ల నేర్చుకోవడం అనేది జరగదు రూపాన్ని మాత్రమే అనుగమిస్తుంటాడో అతడు సవిత సవితర్క స అస్మిత ఆనంద స్థితిలో దాటిపాలేడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు అవి దాటినంత వరకు అతడు సవీజ స్థితిలోనే ఉంటాడు తప్ప స్థితి పొందలేడు అని చెప్పడం అక్కడ సహజ స్థితి పొందలేడు యోగపరంగా చెప్పడం ఇదివనంటే ఇక్కడ నిరోధ శబ్దం అనేటువంటిది యోగపరమైనటువంటి పదం వాడాడు కాబట్టి వాళ్ళు చెప్పాల్సి ఆ వివరణ విమూఢక్ష ర్బంధం కరోతి వై దీని ఇంకో రకంగా ఏం చెప్పచ్చు రైతుపూర్వంగా మనస్సును ఆశకున్నవాడు అని చెప్పేసి అనొచ్చు రైతుపూర్వం ఆలోచన మార్చుకుని అమరస్కస్థితికి వెళ్ళాలనుకున్నట్టయితే అది వీరవదు అని చెప్పడం అది అది వీరవదు స్వరామ సేవ ధీరస్ అసౌ సర్వదా అసౌ అకృత్రిమ అకృత్రిమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటాడో స్వాభావికమైన స్థితిలో అతనికి చిత్తవృత్తి విరోధం అనేటువంటిది ఎప్పుడు కూడా అది ఇప్పుడు సహజంగా ఉంటుంది కచ్చిద్ భావకరవకేమే నిరాకుల భావస్య భావక కశ్చిత్ భావకో పర ఇక్కడ ఒకనకుడు భావము యొక్క భావకుడుగా ఉంటున్నాడు ఇంకొకడు కించిత్ భావకోంచి భావించటం లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో భావస్య భావక కశ్చిత్ నిత్ భావకో పరహ అపరుడైన వాడు కించిత్ భావం కూడా ఉండటం లేదు భావకుడేవాడు ప్రతిదాన్ని భావిస్తూనే ఉన్నాడు ఉభయాభావక నిరాకులహ అదే విధంగా భావ అభావము రెండూ కూడా లేనటువంటి వాడైనప్పుడు ఏమేవ నిరాకుల అతడు మాత్రమే నిరాకుల స్వస్థమైనటువంటి చిక్కులై ఉంటున్నాడు ఇక్కడ ఉద్దేశం ఏమిటి ఇది లేదు అనుకున్నా పొరపాటే ఉంది అనుకున్నా పొరపాటే ఈ రెండూ లేనటువంటి స్థితిని దాటకు వెళ్ళాలి అని ఇక్కడ సూచిస్తున్నాడు భావస్ భావక కచిత్ రచించిత్ భావకోపర ఉభయా భావక కశ్చిత్ ఏవమేవ నిరాశులహ కాబట్టి ఈ ఉభయత్ర కూడా భావక భావమును ఎవరైతే ఉంటాడో ఉభయ అభావక అంటే పూర్వమును పరమును రెండింటినీ కూడా భావించిన వాడు ఎవడైతే ఉంటాడో అపరమును పరమును ఉభయ అభావ కశ్చిత్ అతను ఒక్కటే నిరాకుల ఆ ప్రకారంగా నిరాకులంగా ఉంటాడు అంటే ఏ రకమైనటువంటి అస్వస్థత లేకుండా ఉంటాడు శుద్ధం అద్వయమాత్మానం భావంతి కుబుద్ధయా నది జానం సమోహాత్వజ్జీవం అనిర్వృతా శుద్ధం అద్వయమాత్మానం భావంతి కుబుద్ధయ కుబుద్ధయ అంటే దుర్బుద్ధులైన వాళ్ళు కుంఛిత కుంఛితమైన బుద్ధి కలిగిన వాళ్ళు ఆత్మానం శుద్ధం అద్వయ భావంతి అంటే తమను తాము శుద్ధమైనటువంటి అద్వయమైన ఆత్మగా భావిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు చేసే పొరపాటు ఏమిటని చెప్పేసి అంటే నచ్చు జానంతి సమోహాత్ యావజ్జీవం అనిర్వృతాహ వాళ్ళ సమూహానికి గురవడం వల్ల జీవితం అంతా ప్రయత్నం చేసినా కూడా సంతోషం లేకుండా కూడా ఉంటున్నారు నగు వాళ్ళు తెలియలేరు కూడా ఆ అజ్ఞానానికి కారణాన్ని వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు యావజ్జీవం అనిర్వృతాహ జీవితం అంతా కూడా వాళ్ళు అనిర్వృతులు సంతోష రహితులై ఉంటారు అంటే అక్కడ అర్థం ఏమిటి ఈ కుబుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో దీనివల్ల సమూహమున కారణం కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు ఉండి జీవం కూడా గడిచినంత కాలము కూడా సంతోష సంతోషం లేకుండానే గడుపుతున్నారు అంటే వాళ్ళు తమను తెలుసుకోలేకుండా ఉన్నారు సంతోషాన్ని పొందలేకుండా ఉన్నారు ఎందువల్ల వాడు సమ్మోహితులయ్యారు కాబట్టి ఆ సమూహానికి కారణం తెలుసుకోవటం కాబట్టి ఏం లేదు ఇంతకు ముందుది భావస్య భావక అన్నప్పుడు దానికి దీనికి ఎట్లా కుదిరింది అని ఆలోచిస్తాను అక్కడ చెప్పి వెంటనే చెప్పారంటే ఏం చెప్పుకుంటారా అని అటు అది చెప్పండి అదే మీరు మీరు గ్రహించడంలో కొంచెం తేడా వస్తుంది అని అర్థం అవుతుంది చెప్తున్న శోకానికి వెనక్కి అంటే ఇంతకు ముందు భావం లేదన్నాడు ఇక్కడ టెక్స్ట్ వల్ల అప్రోచ్ ఫస్ట్ టెక్స్ట్ వినండి మీరు ఇప్పుడు టెక్స్ట్ మీరు మనస్సును నిలబెట్టి నిలబెట్టి టెక్స్ట్ వినండి ముందు అవును అవును ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు పైన చెప్పిన ఒకలా చెప్పారు తర్వాత ఒకలా చెప్పారు అంటే చివరిలో కంట్రోల్ ఇస్తాడు అవునా కదా అవునండి అవును ఇప్పుడు టెక్స్ట్ ఒక విధంగా చెప్తున్నప్పుడు ఆ టెక్స్ట్ లో అతడు ఏమంటాడు ఎవరైతే భావం కలిగిన వాడో అతడు అపరాన్ని కలిగినవాడు అభావం కలిగిన వాడో అతడు పరం వైపు చూస్తున్నవాడు రెండూ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడే అతడు స్వస్థ చిత్తులు అవుతున్నాడు అరణంలో ఉద్దేశం ఏమిటి ఇక్కడ దీన్ని సమన్వయం ఎలా చెప్పుకోవాలి ఈ భావము అభావము భావము కూడా రెండో కానీ మోహంలో పడేస్తోంది అని చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ సమోహ సమూహము కారణం తెలియటం లేదు కాబట్టి అంటే కేవలం పరం ఉందనుకున్నా సమూహంలో ఉన్నట్టే కేవలం అపరం ఉందనుకున్నా సమూహంలో ఉన్నట్టే ఆ రకంగా ఉభయత్రా కూడా ఉన్నటప్పుడు నువ్వు సిద్ధమైనటువంటి అద్వయమైనటువంటి ఆత్మను నువ్వు దానికి కారణాలు తెలియలేవు యావజ్జీవం అనివృతా బతికినంతకాలం కూడా సంతోషరహితులై ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ కుదిరిందా ఇప్పుడే ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు అర్థమైంది అతడు భావము అనేటువంటి వాహనమాట అక్కడ అర్థం అదే అదే అవును కాబట్టి అతడు సాలంబుడై ఉండి నిరాలంబుడు కాకుండా ఆలంబ నిరాళంబం నిరాళంబమైనటువంటి స్థితిలో ఉంది. ఈ దృశ్యాన్నే ప్రపంచంగా చూస్తున్నప్పుడు ఈ దృశ్యాన్నే సర్వంగా భావిస్తున్నప్పుడు అతడు ఆ భావంతో కూడుకున్నప్పుడు ఎప్పుడు మొహాన్నే పొందుతాడు ఆ మోహానికి కారణం ఎప్పుడైతే పోతుందో అప్పుడే అతడు కారణం శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి ఆత్మను అర్థం చేసుకుంటాడు అద్భయమైన ఆత్మను అంతవరకు అది అర్థం చేసుకోలేడు జీవితం జీవించినంత కాలం అసంతోషరహితంగానే ఉంటాడు అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీకు సంబంధం కుదురుతోందమ్మాదిరిందా సరిపోతుంది ఇప్పుడు అటువంటిప్పుడు ఏమవుతాడు ముముక్షో బుద్ధి ఆలంబం అంతరేణ నైవిద్యతే ముక్షో బుద్ధిరాలంబం అంతరేణ నైవిద్యతే నిరాళంబైవ నిష్కామా బుద్ధిర్ముక్త ముముక్ష ఆలంబం అంతరేన విద్యతే అంటే ముఖ్య ముక్తి ఎవరైతే కోరుకుంటాడో అతని యొక్క బుద్ధి లోపల ఆలంబాన్ని విడిచి ఉండదు నేను ఒకదాన్ని పట్టుకునే ఉంటుంది నిరాళంబైవ నిష్కామ బుద్ధిర్ముక్త ఎవరైతే నిష్కాముడై ఉంటాడో అతని యొక్క బుద్ధి సర్వదా నిరాళంబముగా నిష్కామంగా ఉంటుంది అంటే ను ఏ రకమైన ఆలంభాన్ని పెట్టుకున్నా కూడా అది ను పూర్తిగా ఉండడానికి అవకాశం లేదు నువ్వు పూర్తి ముమోక్ష స్థితి కూడా నువ్వు పొందలేకపోతావు అది ఇక్కడ పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమిటి ప్రతిదీ క్షమించాలి పరము అపరము దృశ్యము అదృశ్యము సంగము నిస్సంగము మాయా మాయా బ్రహితత్వము భ్రాంతి భ్రాంతిరహితృత్వము ఏ రకమైన ద్వంద్వ ఉన్నప్పటికీ కూడా నువ్వు ద్వంద్వ విముక్తి పొందలేవు అద్వైయ స్థితి పొందలేవు కాబట్టి ఆ స్థితి పొందాలని చెప్పేసి ముముక్షోహ బుద్ధి ఆలంబం అంతరేణిత ఇది ముముక్షమైనప్పటికీ కూడా అంతర అంతరంలో ఆలంబానికి తెలియకుండా ఉంటాడు దాన్ని దాని ఆలంబాన్ని విడిచి ఉండలేడు నిరాళంబైవ నిష్కామ నిరాళంబంగా ఎప్పుడు ఎప్పుడు నిరాళంబ నిష్కామ నిరాళంబంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నిష్కామ నిష్కామం లేకుండా ఉన్నప్పుడు బుద్ధి ఉంటుందో అతను అప్పుడే సర్వదా అతను ముక్తిగా ముక్తులుగా ఉంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ముముక్షోహ బుద్ధి ఆలంబం అంతరైన నవిద్యతే ఆలంబాన్ని నవిద్యతే ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఆలంబంని విడిచి ఉండలేదు ఆలంబాన్ని విడిచి ఉండలేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా తరువాత విభయో వీక్ష విషయ ద్వీపిలో వీక్షరణార్థిన విశంతి ఝటి క్రోడం నిరోధైకాగ్రె సిద్ధయే విషయ రూపం మొదలైనటువంటి విషయద్వీపినో విషయీపినో వీక్ష్య విషయమైనటువంటి ఒక అరణ్యాలను చూసి చటిత శరణార్థిన భయపడిపోయినటువంటి శరణార్థులందరూ ఎవరైతే ఉంటారో విషంతి ఝటికి క్రోడం వీళ్ళందరూ కూడా క్రోడములంటే గుహల్లోకి దాక్కుంటారు ఝటిదిగా వెంటనే దానిలో పెడతారు నిరోధై కాక సిద్ధయే ఆ ఏకాంతం సిద్ధించడం కోసంగా అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే అడవి విషయములన్నీ ఒక అడవి వంటివి చూసి వీళ్ళు తమను తాము రక్షించుకోవాలనుకుంటారు ఆ కారణంగా విషయములని రక్షించుకోవడం కోసం గానీ వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు కోరుకుని వాళ్ళు నిరోధాన్ని పొందాలనుకుంటారు ఆ నిరోధ ఏకాగ్రాల పంకరం కోసం కానీ వాళ్ళు అడవుల్లోకి పెడతారు అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఈ అడవుల్లోంచి ఆ అడవుల్లోకి అని చెప్తున్నాడు ఈ విషయంలో అడవుల్లోంచి ఏకాంతం అడవులోకి పెడుతున్నారు అని అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ విషయ ద్వినో వీక్షార్థిన విశంతు జటికి క్రోడం నిరోధైకాగ్రే సిద్ధయే ఈ శ్లోకాల వరకు ఒక్కసారి చూద్దామమ్మా నిరాధార్యగ్రూఢ సంసార పోషకా ఏద్యా అనర్థ మూలస్ మూలఛేదం కృద్ధ బుధై ఎవరైతే ఆగ్రహము చేత విగ్రులై ఉన్నారో వాళ్ళే మూఢులు నిరాధారంగా ఉండి సంసారాన్ని పోషిస్తున్నారు అంటే జన మరణ దుఃఖాలకు లొంగుతున్నారు అలా కాకుండా పండితుడైన వాడు ఆ మూలఛేదాన్ని చేసి మూలం చేసి అనర్థానికి మూలమైనటువంటి దాన్ని చేయగలుగుతాడు శాంతి యక శమితినిచ్చతి ఎంత శాంతింపజేయాలని కోరుకున్నప్పటికీ కూడా గురుడికి శాంతి లభించదు వీరస్తత్వం దినిశ్చిత్య సర్వదా శాంత మానస ధీరుడు తను తాను నిర్ణయించుకోవడం ద్వారా శాంతమనస్కుడై ఉంటాడు స్వాత్మనో దర్శనం దక్ష అదృష్టం అవలంబతే ఎవరైతే కనపడేదాన్ని మాత్రమే అవలంబించి ఉంటాడో అతనికి ఆత్మదర్శనం ఎక్కడొస్తుంది తమ పశ్యంతి ధీరా పశ్యంతి ఆత్మానం అవ్యయం ఎవరైతే దాన్ని చూడరో తీరుడైనటువంటి వాళ్ళు వాళ్ళు ఆత్మలోనే తన దాని అవయడిగా తెలుసుకుంటాడు ఓ నిర్బంధం తర్వాతి వై ఈ నిర్బంధం చేసినప్పటికీ కూడా నిరోధం అనేటువంటి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ప్రయత్నం చేసిన మాత్రాన చిత్తవృత్తి నిరోధం అనేది రాదు ఎందుకంటే నువ్వు రూపాన్ని కట్టుబడిన్నావు రూపానికి ఇప్పటికే కట్టుబడిన వాళ్ళు నీకు చిత్తవృత్తి నిరోధకం అనేటువంటి సంభవించదు స్వరామస్యేవీ సర్వదా అసౌ అవకృత్రిమ స్వరామస్య తనలో తాను ఆనందించుకుంటూ తనలో తాను వీరస్థితిలో ఉంటూ వీరత్వంగా ఉండేవాడికి నీ చిత్తవృత్తి నిరోధకం అనేటువంటిది కృత్రిమైంది కాదు సహజంగానే సిద్ధిస్తుంది భావస్య భావక కచ్చిత్ భావకోపర ఒకడు భావాన్ని భావిస్తూనే ఉంటాడు మరి ఇంకోటి దాని గురించి అపరం చూసేవాడు దాని గురించి రెండు భావించడు ఉభయా భావకు కచ్చిత్ దేవమేవ నిరాకుల ఈ రెండింటినీ కూడా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటాడో ఆ స్థితిలోనే అతను స్వస్థత పొందుతున్నాడు శుద్ధం అద్వయమాత్మానం భావంతి కుబుద్ధయ ఈ కుబుద్ధులైనటువంటి వాళ్ళు అద్వయాన్ని చూడలేరు తమను తానే శుద్ధము అద్వయం అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు సమోహ సమోహంలో ఉండి దానికి కారణాన్ని తెలియకుండా యావజ్జీవం అనిర్వృత జీవించినంతకాలం కూడా వాళ్ళు అనిర్వృతులైగానే ఉంటారు అంటే సంసాన్ని మాత్రం పొందలేరు సంతోషాన్ని పొందకుండానే ఉంటారు ముముక్షో బుద్ధి ఆలంభం అంతరేణ విద్యతే ఎవరైతే ముముక్షమై ఉంటాడో ఆ ముముక్షుడైన బుద్ధి అంతరంగంలో కూడా ఆలంబాన్ని వదిలి ఉండదు నిరాళంబయ నిష్కామా బుద్ధి ముక్తస్ సర్వద ముక్తుడైనటువంటి వారి యొక్క బుద్ధి సర్వదా కూడా ఆలంబం లేకపోయినప్పుడు కూడా కోరికలు కలిగి ఉండదు కాబట్టి దానికి దీనికి తేడా ఏమిటి అంటే ఈ ముక్తి యొక్క స్థితి స్వరూపం చెప్తూ వస్తున్నాడు అనమాట విషయద్వితిలో విక్ష చకితా శరణార్థిన విశంతి ఝటికి క్రోధం నిరోధై కాద్రి సిద్ధయే విషయోద్పతి నోద్భీక్ష ఈ విషయద్వీపనం విషయం అనేటువంటి ఒక ఆనకాడు వల్ల చూసి చకిత శరణార్థిన భయభ్రాంతులే శరణ కోలుకునే వాళ్ళందరూ కూడా విశంతి ఝటికి క్రోడం గుహల్లోకి వెళ్ళి దాక్కుంటారుంటారు నిరోధ ఏకాగ్ర సిద్ధయే ఆ నిరోధ చిత్తాన్ని ఏకాగ్ర ఇప్పడం కోసం గాను కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఈ రకంగా చేస్తూ వస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది అమ్మాల్లో కూడా అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయమ్మా పెద్ద సమస్య అయిపోయింది టెక్స్ట్ లో ఒక స్పెల్లింగ్ ఉంటుంది కింద ఒక స్పెల్లింగ్ ఉంటుంది ఆ పదాలకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం కొంచెం ఇబ్బంది అవుతాయి చెప్పండి దీంట్లో అర్థమైంది ఏంటంటే ఎక్కడ ఏ మాత్రం నీకు లోపల బంధం మిగిలినా నీకు అది విముక్త అయినట్టుగా ఉండదు ఏ బంధం ఉండకూడదు అదే బంధం అంటే నీకు మోక్షం కావాలని కూడా బంధమే మోక్షం కాకపోయాన బంధమే జగత్తుకు సంబంధమైన దాంట్లో ఎక్కడన్నా కొంచెం తగులుకొని ఉన్నా బంధమే ఏది లేదని అంటే ఏమీ లేని ఒక స్థితిలో ఉంటేనే నువ్వు నువ్వుగా ఉన్న స్థితిలో ఉంటేనే తప్ప ఇది నీకు సిద్ధించదు అవును అది అర్థమైంది జిస్ట్ గా అర్థమైంది అది నువ్వు నువ్వుగా ఉన్న స్థితిలో యాజ్ డీజ్ అట్లా ఉండాలంటే ఎక్కడ ఏ రకమైన భావానికి అవకాశం లేకుండా అందుకే నువ్వు బ్రహ్మవయ్యే ఉన్నావు కదా అనే అమ్మ మాటకి నేను అది అయ్యున్నాను అనే ఒక మాట అది నేను స్థిరంగా నిలబడగలిగితే ఇంక అయిపోయినట్టే అవును అంతే అంతకు మించి ఇంక ఎన్ని తిప్పినా ముందుకు తిప్పినా వెనక్కి తిప్పినా అవి మూఢస్యాన్న మూఢాత్మ నాన్న వాడు అంటే ఎట్లా ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అందరు పొందుకో పొందడానికి వేరుగా లేదు కదా అది పొందడానికి వేరుగా లేదు నువ్వు అది అవ్వాలంటే నీకు ఏది ఉందని అనుకుంటున్నావో అవన్నీ లేనివని తెలుసుకోవటమే పొందడం ఇది అర్థమైంది వెనక్కి తిప్పినా ముందు ఈ అడవి వదులుకొని ఆ వెళ్ళావు నాన్న అంతే ఎక్కడైనా ఒకటే కదా ఎక్కడికి వెళ్ళినా వదలాల్సింది నిన్నే నీ లోపల వదిలుకోవాలి తప్ప ఎక్కడికి వెళ్ళినా అది అవసరం ఏం లేదు అవును జాగ్రత్తగా చూడండి ఇంకా వీళ్ళ చదవట్లేదు ఇంక వాళ్ళకి పెద్దగా చదవట్లే ఒకసారి ఆ శ్లోకం కింద కింద మీనింగ్ మట్టికే ఒకసారి చూస్తున్నాను అంతే మిగిలిన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ నేను చదవట్లేదు నేను చెప్పింది లోపల ఏది గుర్తుందో దాంతో అది చూసుకుంటున్నాను ఒకసారి అంతే నేను చెప్పింది ఏదన్నా అది సరే అండి